ఇందు సాధించని అర్థమెందునూ సాధింపరాదు పొందుగా పంచాశత్కోటి భూమండలమునా ఎక్కుడు పాపమైతేనూ హీనజంతువై హితము మిక్కిలిపుణ్యమైతేనూ మించి దేవుడై జు దిక్కుల రెండు సరియ్ మనుష్య జన్మమౌను చక్కగా నిందునే ముక్తి సాధించవలయు మెరసి బాల్యమునందు మిక్కిలి బుద్ధి ఉట్టదు మరి వార్ధకమైతేనూ నుండు తరి ప్రౌవయసున తగు వివేకము పుట్టు నెరి నిండే సుజ్ఞానము నిశ్చయింపలయు కాంతల భ్రమబడితే కడుమొత్తుడయ్యుండు అంత ధనకాంక్షలైతే నలమట సంతత విరక్తి అయితే సర్వార్థములు చేరు ఎంతైనా ఇందే శ్రీవేంకటేశు కల్వోబలయు